ీగురుభ్రో నమ హరి ఓం శ్రుతిస్మృతిపరాణనామాలయం కరుణాయం మా భగవత్పాదశంకరం లోకశంకరం అసౌ మయా హత శత్రు అనిష్ప ఈశ్వరోహమహం భోగి సిద్ధోహం బలవాన్ అసుభీ సంపద అంటే అశుభ లక్షణములు రాక్షస లక్షణములు దీని మీద మనం తెచ్చి చేస్తూ ఉన్నాం రాక్షస అంటే క్రూర స్వభావము కలిగిన జనుడు రాక్షసులో మృందర్భంలోనే ఉంటారు రాక్షసులు అంటే పురాణగా ఫలు విని విని విని మనకు ఏమనిపిస్తుందంటే మనం మనుష్యులము దేవతలు పైన ఉంటారు రాక్షసులు అడుగును ఉంటారు అడుగును ఎక్కడ ఉంటారు అడుగు ఏమిటి అడుగు అడుగును ఎక్కడ ఉంటారు ఇలాగంటే ధోరణి నిర్మాణం అవుతుంది దాంతో ఏమిటవుతుంది రాక్షసుల గురించి ఏదైనా చెప్పారనుకోండి ఆ రాక్షసులు ఎక్కడో అడుగును ఉంటారు వాళ్ళు మనం కాదు రాక్షసులు అడుగునుంటారు అని ఒక రాము నోషం నిర్మాణం అవుతుంది ఏమంటే దేవతలైనా మనలోనే ఉంటారు రాక్షసులైనా మనలోనే ఉంటారు ఆ దైవీ లక్షణములు కలిగిన వాడు దేవతా దేవతగా ఉంటాడు రాక్షర స్వభావం గలవాడు రాక్షస స్వభావాన్ని కలిగి ఉంటాడు పశువులను పక్షులను ఇతర మానవులను కూడా చాలా అలలోకగా హింస చేస్తూ ఏ విధమైన సం సంకోచము లేకుండా హింస చేసేటువంటి వాళ్ళు రాక్షసులు ఇంకా అశురులు అంటే ఈ రాక్షసులకి దగ్గరగా ఉంటారు కేవలము భోగపరాయలుగా ఉంటారు పొగానుభవమే ప్రధానంగా ఉంటారు వాళ్ళనే అశురులు ఉంటారు మీకు ఇప్పుడు అసురులను ఎవరినైనా చూడాలంటే అక్కడ సికింద్రాబాద్ క్లబ్ లోపలికి మీరు వెళ్ళగలిగితే అసూరులు కనపడతారు అందరూ అసురులు అన్న అభిప్రాయం కాదు మిమ్మల్ని రానివ్వరు లోపలికి ఎవరిని రానివ్వరు దానికి ఏదైనా స్పెషల్ పర్మిట్ వివసిందే భోన దాటి వెళ్ళాలి అలాంటి ప్రయత్నం ఏదైనా చేస్తే లోపల మీకు అసురుల యొక్క సాక్షాత్కారం అయ్యేటువంటి అవకాశం చాలా ఉంటుంది భోగ పరాయములుగా ఉంటాయి భోగాలు అంటే ఎలా ఉంటాయి తినడం తాగడం చేకాట డ్యాన్సులు ఇత్యాదులు కలిగి ఉంటాం అది అది భోగము ఈ భోగములే జీవితం ప్రధాన లక్షణము అటువంటి వాళ్ళను అసూ దూరు ఉంటారు అసూస్థూ రమ్మంటే చిత్రం ఏమంటే మన అందరిలో కూడా ఒక చిన్న రాక్షస లక్షణం ఉంటుంది ఒక ఒక బ్యాగ్యూ ఆ క్రోరత్వం బ్యాగ్యూ ఉంటుంది అది ఉన్నట్టు బహుశా మనంతో తెలియకపోవచ్చు ఒకప్పుడు మనము క్రోధానికి వశం ఆ క్రోరత్వం బయటకు చేతనే ఈ అసుర సంపదలో కామక్రోధ పరాయణ అనే మాటలు ఉండదు ఇంతకు ముందు వచ్చింది మనం వాళ్ళు కోరికలు కోరికలు చేరకపోతే క్రోధము ఇవే ప్రధాన లక్ష్యములుగా పెట్టుకుని జీవిస్తూ ఉంటారు ఈ కాబట్టి వాళ్ళ లక్షణాలు ఆసు ఆ లక్షణాలకే సంపద అని పేరు సో ఈ అసురుడు ఉంటాడో ఇక్కడ ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అభినయం చేసి దూపిస్తున్నాడు అంటే ఒక అసురుడు వాడు చాలా పవరమూతగా చాలా గర్వంతో దర్వంతో మాట్లాడే సందర్భంలో అసురుడైతే అలా మాట్లాడతాడు వాడు ఏమంటాడంటే వీళ్ళందరూ శత్రువులు ఉన్నారు ఈ శత్రువుని నేను ఇప్పటికే మట్టుబెట్టిన్నాను అసౌ శత్రు మయాహతహ ఈ శత్రువుని నేను ఇప్పటికే మట్టుబెట్టినాను ఈ మాపియా డాన్సు వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళు ఏదో ఒక ఇంపార్టెంట్ వాళ్ళ ఫాలోయర్స్ తోటి కలిసి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్లో ఏమైనా మాట్లాడుతుంటారు మనం చేస్తున్నటువంటి డ్రగ్ డీలింగ్ లేకపోతే ఈ స్మగ్లింగ్కి ఈ శత్రువులు అడ్డు వస్తున్నారు ఈ పోలీస్ ఆఫీసర్లో లేకపోతే గవర్నమెంట్ ఆఫీసర్లో అడ్డు వస్తున్నాడు వాడు ఒకడు అడ్డు వచ్చేవాడు వాడిని నేను మట్టు పెట్టేశాను నువ్వు మళ్ళీ ఇంకొకటి వచ్చి కూడా నేనే మట్టు పెడతాను అని మీరు చూసారా అటువంటి దృశ్యాలు సినిమాల్లోనూ అక్కడో చూపిస్తూ ఉంటారు లోకల్లో కూడా అటువంటి దృశ్యాలు మనకు కనపడతారు సో అప్పట్లో బీహార్ లో ఒక పోలీస్ ఆఫీసరో లేదా ఒక గవర్నమెంట్ ఐఏఎస్ ఆఫీసరో చాలా స్టృప్తిగా అక్కడ కరప్షన్ అనేది లేకుండా ఇండియా లాగా పని చేస్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి మాఫియా పీపుల్ అందరూ కలిసి అతన్ని మొత్తపెట్టారు సత్యనారాయణ ఏదో అతను ఒక పని అక్కడ అప్పట్లో అది పెద్ద వాస్తవంగా వచ్చింది కాబట్టి ఈ ఈ అసలు ఏ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు నేను ఈ శత్రువుని ఎక్కడికే మచ్చిపెట్టినాను ఇంకా కొంతమంది శత్రువులు నిధులి ఉన్నాను అపరానతి హనిషే వాళ్ళను కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని నేను మర్చిపెట్టేస్తాను అని మాకు బయట చెప్తూ ఉంటాను తర్వాత ఈశ్వరోహం ఈశ్వర అంటే మనం ఆరాధించే దేవుడని కాదర్ వాస్తవం ఈశ్వర అంటే బాస్ ఐఎమ్ ది బాస్ నా మాట ఎవడు కాదర్నాడికి వీరు లేదు నేను బస్తీల్లోనూ అక్కడ స్మగ్లింగ్ చేసిన లేకపోతే డ్రగ్స్ మొదలైన సప్లై చేసిన లేకపోతే ఆల్కహాలు మొదలైన వాటిని జనులకు అందజేసి తద్వారా ధనాన్ని సంపాదించే ప్రయత్నం ఇలీగల్గా నేను చేసిన అదంతా కూడా నేను చేస్తాను ఐఎమ్ ది బాస్ ఎవడైనా నాకు వాళ్ళు నేను మొత్తు పెట్టేస్తాను సో విష్ణు తర్వాత ఈ ఈ మాఫియా డాన్ ఎలా ఉంటానంటే ఈ అసులు చాలా ఖరీదైన విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు ఆ అటువంటి జీవితం గడవాలి అంటే చాలా ధనం అవసరం అవుతుంది అటువంటి ధనాన్ని సంపాదించడం కోసం స్మగ్లింగ్ డ్రగ్స్ యాటెక్ట్ మొదలైన వాటి కూడా నడిపిస్తూ ఉంటారు వీళ్ళు ఆధునిక కాలం అసురులు వీళ్ళు పురాణాల్లో అసురులు బాగా పాతకాలతో అసురులు ఇప్పుడు ఆ అసరులు ఇప్పుడు అయితే కనవద్దు ఇప్పుడు కాలానికి ఉన్న అసురుల గురించి నేను చెప్తున్నాను పురాణం అసురులు మీకు తెలియదే ఉంటే మీరు చాలా ఆధునిక కాలంలో ఉండే అసురులు కాబట్టి మాఫియా దాన్లో వాళ్ళు ఎలా ఉంటారు అంటే చుట్టూ బాడీ ఖరీదైన బంగాళాల్లో నివాసం చేస్తారు తర్వాత ఆ బంగాళానికి చాలా ఇష్టమైనటువంటి ఉంటుంది కాంపౌండ్ వాళ్ళ పైన ఎలక్ట్రిక్ ఫ్యాన్స్ ఉంటుంది చుట్టూ కుక్కల కాపలా కష్టూ ఉంటాయి బాడీ గార్డ్స్ సెక్యూరిటీ పీపుల్ కాపలా కష్టూ ఉంటారు ఈ మాఫియా దాన్ని వాడు లోపల అత్యంత విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు వాడు అవసరం సో వాడు తన తన భోగాల గురించి గొప్పగా చెప్పుకుంటాడు కూడా అహం జోగి ఐ ఆమ్ ది అండ్ ఐ ఎంజాయ్ దెషర్స్ ఆఫ్ లైఫ్ జీవితంలో ఉండే భోగాలను నేను ఎంజాయ్ చేస్తాను నేను బాస్ అని ఈ విధంగా చెప్పుకుంటాను ఈశ్వరోహం అంటే అహం ఐఎమ్ ది బాస్ అని అంటే డబ్బు దగ్గరకు వచ్చేప్పటికీ నా అంతటి గొప్ప మహా బాస్ మరొకటి లేదు తర్వాత బుద్ధి అంటే బుద్ధి అంటే ఆలోచించి ప్లాన్ వేసి ఈ గవర్నమెంట్ ఆఫీసర్లని వాళ్ళని కప్పుదారి లంచాలు ఇచ్చి ఎవడైనా చిత్రమాట వెనకపోతే వాడిని మద్దతు చేయం చేసి రహస్యంగా మద్దతు ఎవరికి సందేహం కూడా రాని విధంగా మద్దతు చేయాలి అలా చేయించి ఇటువంటి బుద్ధిశక్తిని అంతా కూడా ఉపయోగించేటువంటి బాస్ ఐ అండ్ ది బాస్ మంచి బుద్ధిశక్తి కూడా ఉంటుంది చాలా పుత్రంలో ఉండి చేసేటువంటి సామర్థ్యం ఉంటుంది అది వారికి తర్వాత ఫిజికల్ స్ట్రెంగ్త్ ఉంటుంది బల ఈ నిలల్లు అలా ఉంటారు లోకంలో ఉంటారు లోకం నుంచి సినిమాలోకి వస్తారు సినిమాల నుంచి లోకాలకు కూడా వస్తారు ఒకప్పుడు సినిమాలు కూడా ప్రోత్సాహం చేస్తూ ఉంటాయి వైలెన్స్ అని లోకంలో వైలెన్స్ ఉంటుండే అది సినిమాల్లో కనపడుతుంది సినిమాల్లో ఉండే వైలెన్స్ లోకంలో కూడా కనపడుతుంది ఏమన్నా కాబట్టి చాలా బలం ఒకప్పుడు వాడికి బలం లేకపోయినా వాడు బక్క చిట్టి ఉన్నా వాడు ఏం చేస్తారంటే ఈ బహిల్వాణంలోని ఈ బూండాలని వాళ్ళని ఎంప్లాయ్ చేసుకుంటాడు సినిమా హాల్ కడతాడు ల్యాండ్ ఆక్రమించి గవర్నమెంట్ ల్యాండ్ కొంత కొంత వీధికి ఉంటుంది కొంత గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించేస్తాడు ఆక్రమించేసి సినిమా హాల్ కడతాడు దానికి పర్మిషన్లో రావు న్యాయంగా అయితే రావు కానీ లంచాలు ఇచ్చి పర్మిషన్లు తీసుకొస్తాడు ఆ సినిమా హాల్లో వాడు నడిపిస్తూ ఉంది సినిమా హాల్ నడిపించాలంటే గూండాలు ఉండాలి గుండాలు లేకపోతే మీరు సినిమా హాల్ నడిపించలేదు కాబట్టి గుండాలని ఎంప్లాయ్మెంట్ చేసుకుంటారు ఆ గుండాలు కూడా మామూలు చక్కగా సూటు బుట్టు వేసుకుని ఉంటారు గుండాలు అని చెప్పేసి సార్ల బనీ వేసుకుని పాతకాలం సినిమాలాగా ఉంటారు లేకపోతే ఇక్కడ వైడో వత్స అలా ఉంటారనుకోండి ఈ పాతకాలకు మా చిన్నప్పుడు సినిమాల్లో ఉన్నారు వాళ్ళు సూటు బుట్టు వేసుకుని ఉంటారు గుండాలు వాళ్ళు చాలా పెద్ద పొలైట్ గా ఆ సినిమా హాలు పరిసరాల్లో అన్ని అంశాలని పరిశీలించుకుంటూ ఉంటారు వాడు ఆ గుండాలనే నడిపిస్తాడు ఆ సినిమా హాల్ నుంచి వచ్చిన లాభాలన్నింటినీ కూడా అక్కడెక్కడో బంగ్లాలో కూర్చుని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అంటే మరి అసూరులు అంటే అలాగే ఉంటాయి ఇదంతా కూడా మన భారతదేశంలో ఇదంతా కూడా కన్సిడర్డ్ నార్మల్ ఏదో లంచాలు ఇవ్వడం నార్మల్ గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించేసి కాంపౌండ్ వాళ్ళు ముందుకు జరిపేసి కట్ చేయడం నార్మల్ గుండాలతో సినిమా హాల్ నడిపించడం నార్మల్ అని నార్మల్ అనుకుంటాం మరి సమాజంలో అటువంటి వాల్యూ సిస్టమ్ కొంత గడబడైన కారణంగా వాళ్ళు అనిపిస్తూ ఉంటుంది ఇంత ఫ్యాక్టరీస్ వీళ్ళు అవసరములు తర్వాత వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకుంటారు భోగాలన్నీ మా దగ్గరే ఉన్నాయి అని తర్వాత సిద్ధోహం సిద్ధోహం అంటే నేను బాగా డబ్బు సంపాదించాను ఒకటి అడిగాడు నేను బాగా వాడు అనుకుంటున్నాడు పైకా అనుకోవచ్చు ఇంకో భార్యతో అనొచ్చు బహుశా భార్య పిల్లలతో గొప్పగా చెప్పవచ్చు నేను చాలా అకాంప్లిష్డ్ పర్సన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగం సంపాదించాను దాంట్లో మేము లంచాలు బాగా గవర్నమెంట్ ఉద్యోగానికి లోపల కష్టం రాని విధంగా లంచాలన్నీ పోగేసి పెద్ద బిల్డింగ్లు పెట్టాను ఓ నాలుగు ఐదు కేజీలు బంగారం పోగేశాం ఫిక్స్డ్ డిపాజిట్ లో రిస్ స్టాక్ లో ఐదారు కోట్లు డబ్బు పోగేశాం నాకేమో ఇద్దరు కొడుకులు ఉంటే ఇద్దరు కొడుకులు ఉండే కూడా డొనేషన్ కాలేజీల్లో బాగా పెద్ద పెద్ద కాలేజీలకు పెద్ద పెద్ద డొనేషన్స్ కట్టేసి అక్కడ ఉండేటువంటి పరిస్థితులను కూడా మనకు అనుకూలంగా తిప్పుకుని వాళ్ళు బీటెక్ పాస్ అయ్యేట్లా చేశాను ఆ తర్వాత వాళ్ళకి బిజినెస్లు పెట్టి వాళ్ళు ఉద్యోగం ఏం చేస్తారు వాళ్ళు బీటెక్లు పాస్ అయ్యేట్లా ఆ తర్వాత వాళ్ళ పేర్ల మీద కొత్త కొత్త వ్యాపారాలను మొదలుపెట్టి ఈ డబ్బుతోటి అన్యాయార్జితమైన ధనంతో వాళ్ళని ప్రయోజకులుగా తయారు చేశాను తర్వాత వాళ్ళకి మంచి ఖరీదైనటువంటి బాగా సంపన్న కుటుంబాల నుంచి అమ్మాయిలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున మ్యారేజీలు అవి చేశాను వాళ్ళని సెటిల్ చేశాను ఇప్పుడు మనవాళ్ళు కూడా పుట్టారు ఈ మనవాళ్ళను కూడా నేను పైకి తీసుకొస్తాను అప్పుడప్పుడు దేవాలయాల్లో పూజలు అవి చేసి దేవుడికి ఆభరణాలు దేవుడికి నెప్పులు అవి ట్యాక్ట్ పెట్టి దేవుడికి కూడా నేను బుట్టలో వేసేసుకున్నాను అప్పుడప్పుడు కొందరు స్వామీజీలను కూడా నేను బుట్టలో వేసేసుకున్నాను అని చెప్తాడు సిద్ధోహం నేను అంతటి వాడిని అని అలా వ్యాఖ్యానం చేశాడు శనికర్ ఇంకో టీకాకారుడు ఎవరు వ్యాఖ్యానం చేశాడంటే ఒకడు సిద్ధులు సంపాదించాడు సిద్ధులు సంపాదించిన వాడు అసురులలో పడతాడు ఇప్పుడు రావణాసురుడు వాడి దగ్గర ఒక రథం ఉంది ఆ రథము ఆకాశంగా వెళ్ళిపోతూ ఉంది అది మరి సిద్ధే దాది వాడు అసురుడా దేవతగా అసురుడే కాబట్టి ఈ రోజుల్లో మాకు ఈ సిద్ధులు ఉన్నాయి మీ ముఖం చూసి మీ జీవితం అంతా కూడా నేను చెప్పేయగలను అటువంటి సిద్ధి నాకుంది అన్నాడు అనుకోండి వాడు అసుర్లు అవుతాడా ఏమనుకుంటారు లోకంలో ఏమనుకుంటారు వాడు దేవత అని కానీ ఇక్కడ ఏమని చెప్తున్నారు తర్వాత మీకు మీకు బాగా డబ్బు సంపాదించేటువంటి ఉపాయాన్ని నేను చెప్తాను నా దగ్గర అన్ని సిద్ధులు ఉన్నాయి అక్కడ శ్రీకాకారులు ఏమంటారంటే నేను ఆకాశంగా ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోగలను నాకు చాలా మహిమలు ఉన్నాయి నేను నిప్పులుగా తొక్కేస్తాను నా దగ్గర నిప్పులు తొక్కే సిద్ధి కలదు నీళ్లలో దాగి ఉండేటువంటి సిద్ధి నా ఇంట్ అన్నాడు అనుకోండి వాడు ఎటువంటి వాడు వాడు దుర్యోధనుడు ఎలాంటి వాడు దుర్యోధన నీళ్లలో దాగి ఉన్న సిద్ధి వాడికి ఉందా లేదా ధర్మరాజు గారికి ఏ సిద్ధి లేదు మీరు గమనించడం లేదా ఆయనకి ఏ సిద్ధి లేదు ఏదో కొందో ఒక్కో సిద్ధి దుర్యోధనుడికే ఉంది వాడికి వడ మీద ప్రాణం పోతుంది తప్ప ఇంకెక్కడ కుట్టినా వాడికి వజ్ర శరీరమే వాడికి అదో సిద్ధి ఉంది తర్వాత జలంలో నీటి లోపల మునికి దాగి ఉండే సిద్ధి వాడికి ఉన్నది ధర్మరాజు గారికి ఏ ఉన్నాయి ఏ సిద్ధి లేదు అబద్ధం ఆడమంటే గోడ కట్టినట్టు అబద్ధం ఆడటం కూడా చేత కాబట్టి అలాగే రావణాసురుడికి ఎన్ని సిద్ధులు ఉన్నాయి వాడికి ఎవేమో సిద్ధులు ఉన్నాయి రాముడికి ఏ సిద్ధులు ఉన్నాయి ఏ సిద్ధులు ఎదురుకుండా వస్తే యుద్ధం చేయడం తప్ప ఇంక ఏ సిద్ధులు రాముడికి లేవు కాబట్టి ఈ సిద్ధులు మా దగ్గర ఉన్నాయి అని గొప్ప చెప్పుకునేటువంటి ఉన్నాయనుకుంటే వీళ్ళు బ్లక్ చేస్తారు ఈ సిద్ధులు ఉన్నాయి ఆ సిద్ధులు ఉన్నాయని బ్లక్ చేస్తారు అవి సిద్ధులేం కాదు నిప్పులు తొక్కడం అన్నది మన జన జన ఏంటి జన జన విజ్ఞాన వేదిక వాళ్ళు నిప్పులు తొక్కే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీరు తొక్కుతారంటే మీకు కూడా వాళ్ళు నిప్పులు తొక్కిస్తారు ఎందుకంటే నిప్పులు తొక్కడము అదొక కాషస్గా చేస్తే తొక్కేసేయచ్చు మీరు నేను కూడా తొక్క ఇప్పుడు అవసరం లేదు అసలు చెప్తున్నా వాళ్ళు జన విజ్ఞానం కలిగితే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ నిప్పులు తొక్కే వాళ్ళు ఉంటారు అలాంటి నిప్పుల గుండం ఒకటి తయారు చేస్తా ఆ రెండు నిప్పులు తొక్కితే వాళ్ళని రెండని చూడడానికి వచ్చిన వాళ్ళందరినీ పిలుస్తారు వాళ్ళ కాళ్ళకి కొంత ఆయిల్ వాటరు అలాంటి మిక్స్చర్ ఒకటి రాసి ఆ నిక్కు కాళ్ళకి మధ్యలో చిన్న స్పేస్ ఉండేట్లాగా అంటే ఆ లేయరు ఆయిలీ లేయరు వాటరీ లేయర్ ఉండేట్లాగా కాళ్ళకి రాస్తారు రాసి నీళ్లు ఉంటుంది ఆయిల్ కూడా ఉండక్కర్లేదు నీళ్లలో కాళ్ళు తడుపుతుంది ఒక చిన్న లేయర్ ఆఫ్ వాటర్ అడుగుని ఉంటుంది డబ్బా బాగా ఈ అడిచి వెళ్ళిపోతాం మీరు ఎదుగుదా పూర్వం వాళ్ళు అన్నం వండిన తర్వాత గిన్నె అన్నం ఉడికిపోయిన తర్వాత తర్వాత గమ్మున గిన్నె తీసేలా పక్కన పెట్టేవారు చేతితో ఆ నీళ్లు పక్కన ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకునేవారు తగ్గునీళ్ళు ఈ చేతులు తడుపుకోవడం ఇలా పెట్టే అదేమిటి గుడ్డ ఏదో పెట్టుకుని పెట్టాలి చేయి కాలిపోతుంది కదా అంటే ఎవరు పూర్వం వాళ్ళు ఎవరి వారో ఆ ఈ రోజుల వాళ్ళకి అంతా నిలిపిస్తున్న కుమారాలు మేమైతే వేడి పట్టగలము అని ఆ వేడిని తట్టుకుని అలా కింద పెట్టారు నిప్పులు తొక్కడం అంటే అంతే గబులుగా కాళ్ళు కడిచేసుకుని డబలుగా ఇమ్మల నుంచి అమ్మలకి నడిచేస్తాం అంటే నిప్పులు తొక్కడం అతను నీకు నేను కూడా చేయవచ్చు దీనికోసం దేవుడికి సంబంధమైన కానీ అది తొక్కొచ్చి నేను సిద్ధి చూడను నిప్పులు తొక్కాను అని అన్నారు శివలింగం కంఠంలోనో లేకపోతే దాచిపెట్టి ఈ కోతి అరిచి పండిస్తే దాచిపండి చూడండి ఎప్పుడైనా కోతి దాచిపెట్టడం చూశారా ఆ రకంగా ఓ లింగా మామూలు స్మూత్ గా ఉండేటువంటి లింగాన్ని హృదయాన్ని ఇక్కడో ఇక్కడో ఇక్కడో ఎక్కడో దాచిపెట్టి చక్కగా పన్నెండు అయ్యింది పర్ణండ్ అయ్యి ఏదో ఏదో అది బయటికి చేసి అదిగోది శివలింగము ఆత్మలింగం ఆత్మలింగం అండి అదే ఆత్మలింగం అండి ఈ రకంగా జనాలను మోసం చేయటం ఉన్నది సమాజంలో బాగా పెరుగుతుంది ఇదంతా కూడా అసుర సంపదలోకి వస్తుంది జనం ఏమనుకుంటారు ఇదంతా ఏదో దేవతా లక్షణం అని అనుకుంటారు జనాన్ని ఏముంది గలిబుల్ తప్పుగా పీపుల్ ఆర్ గలిబుల్ క్రెడ్యులస్ అంటే దేన్నైనా నమ్మడానికి సిద్ధంగా ఉంటుంది దేనినైనా సరే నమ్మేయడానికి సిద్ధంగా ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకి అన్నవి ఈ రాజులోంచి ఏదో కరకట కరకటని శబ్దం వస్తాం దానంతటే శబ్దం ఏదో చేస్తాం ఈ రాజులో ఏదో మహిమ ఉన్నది అని నేనేం చేస్తానంటే ఈ పైకి తీకేసి ఈ రాడ్డికి ఇంకొమ్ బొట్లు పెట్టి రెండు పువ్వులు వేసి నేను ఆ విధంగా ఓ వారం రోజులు పూజ చేస్తా ఈ రాడ్డికి ఈ బేస్ట్ వచ్చిన అప్పుడు మీరందరూ కలిసి దీనికి దేవాలయం కడతారు దానికి నేను పేరు పెడతాను రోహస్తంభేశ్వర దేవాలయం అనేది సంస్కృత పేరు ఒకటి పెడతా ఇలా సమాజం జనాలు They are are ready to believe anything. Or they are not willing to know anything with permission. When they talk about origin their mission and their life will be from world Trick. Or from different kinds of opportunities Bailey the first child trained aby to live it inveserent an environment training images than their generation and they learn she is being obtained In this world how the relationship says she is transcribed There are two things about him. One, he's bluffing. Two, he's a Asura. A Lakshanama Asura Lakshanama. That is right. Balavaan, I am a Balavaan. If you don't have anything to do with it, then you will have nothing to do with it. And if you don't have anything to do with it, then you will have to do with Asura. Vudu. Asya. Asau devatata nama maya hataha dhyana. త్రు సో మాఫియా ఈ దేవదృప్తుడు అనేవాడు కొత్తగా ఆఫీసులు వచ్చాడు వాడికి లంచం ఇచ్చే పుచ్చుకోవడం వాడిని వశం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది మనం చేసేటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి వాడు అడ్డొస్తున్నాడు కాబట్టి నేను వాడిని చంపేశాను అని వాడు తన గ్లోజ్ అసోసియేట్స్ తోటి చెప్తున్నాడు అనుకోండి అలా చెప్పినా అలాంటి సంభాషణ ఎక్కడ ఉంటుంది అది ఎక్కడ ఉంటుందంటే అసూరులకు సంబంధించిన సంభాషణ తిహార్ జైలు నుంచి ఒకడు సెల్ ఫోన్ చేశాడు ఒక పెద్ద రాజకీయ నాయుడు అదంతా టీవీలో చూపిస్తున్నాడు ఈవేళ వాళ్ళు ఏమంటాడంటే సాబ్బ కై అధర్ సియా పోలీస్ ఫైరింగ్ క్యా ఫైరింగ్ హు కౌన్ మర మరగ సాబ్ ఏ లో ఏ అని మాట్లాడుకుంటున్నారు ఈ మాట్లాడి వాళ్ళు ఎవరో తెలుసిన ఒకడు పెద్ద రాజకీయ నాయకుడు ఇంకొకడు పెద్ద గుండా ఈ దేశం బీహార్కి నాయ బీహార్కి గుండాలకి అందరికీ కూడా ఆయన అధిపతి గుండేశ్వర్ బీహార్ గూండాలకి ఈశ్వరుడు ఇప్పుడు దేశం కూడా ఎన్న తగినటువంటి గుండా వీళ్ళిద్దరూ ఈ ఈ న్యూస్ ఛానల్ వాళ్ళు వెళ్తారు ఆ గుండాతో మాట్లాడడం జైలు నుంచి మాట్లాడడం ఇది విల్లీ కదా అంటే అతను యాక్షన్ తీసుకోవాలి ఏదో కోవాలని నడుస్తాం కాబట్టి అశుభు కంటే అలా ఉంటాం రాజకీయ నాయకులు ఈ కాలంలో అందరూ కాదు ఈ కల్చర్ అరవ ఏళ్ల నుంచి కలిసి పోషించినటువంటి ఈ గూండా కల్చర్ రాజకీయంలో గూండా కల్చర్ని ఇప్పుడు క్రమంగా తగ్గించుకుంటూ వస్తున్నారు నరేంద్ర మోడీ గారు దాన్ని రివర్స్ చేసే ప్రయత్నంలో ఉన్నారు కొంత టైం పడుతుంది సో ఆ కల్చర్లో రాజకీయ నాయకులు తర్వాత లంచం పట్టుకునే పట్టే అధికారులు లంచగూండె అధికారులు గూండాలు వీళ్ళందరూ కలిసి ఇలా అంటే వీళ్ళందరూ కలిసి కుమ్మక్క అయ్యి సమాజాన్ని హింస చేసుకుంటారు అటువంటి వాళ్ళ భాష వాళ్ళ సంభాషణలు ఈ విధంగా ఉంటాయి వీడు ఒకడు వచ్చాడు ఆఫీసరు సిన్సియర్ ఆఫీసరు మరి వీళ్ళ అంశం వచ్చి వశం చేసుకుందామని నేను చూశాను దుర్జయుడు వాళ్ళ అంశానికి లో కాబట్టి ఇంకా మరి ఉపాయం నేను మద్దతు జయించాను అని చెప్తున్నాడు నేను అలా చెప్పాను ఓకే అక్కడ ప్రభాష్యదారుల రాశారనుకోకుండా అక్కడ ఉన్నదాన్ని నేను ఆధునిక పరిభాషలో చెప్పాను ఈ దేవదత్తుడు అనేవాడు తీర్పశ్యము కాని శత్రువు నేను వాణ్ణి మట్టుబెట్టినాము అని రాశారు ఆ ప్రభాష్యారు హనిష్ అన్యాన్వరాతాన్ని అపరానపీ వీడు ఈ చాలా గెలిచేవాడు వాణ్ణే నేను మట్టుబెట్టేస్తే ఇంకా కొంతమంది నిధులు ఉన్నారు ఇంకో ముగ్గురు నలుగురు వరాకులు వరాకుడు అంటే ఎందుకు కొరగాని వాళ్ళు దేవదత్తున్నే మట్టు పెట్టగాలండి ఈ ఈ దద్దమ్మల్ని వరాకుడు అంటే దద్దమ్మ అని ఈ దద్దమ్మల్ని ఈ వాజమ్మలని మట్టుపెట్టడం నాకు అసలు అర్థం విషయమే కాదు వాళ్ళని నేను చాలా తేలిగ్గా నా దారికి అర్థం వస్తే చంపేస్తాను అని అంటాడు తపస్విన ఇప్పుడు ధర్మంగా బ్రతికేవాడు కొద్దిగా గొప్ప కష్టపడుతూ ఉంటాడు కదా ధర్మంగా బతికేవాడు కష్టపడుతూ ఉంటాడు మోసాలతో బతికేవాడు సుఖపడుతూ ఉంటాడు మనం మామూలుగా చూస్తూ విధంగా కాబట్టి లంచాలు పట్టి కారు కొని కారులో వెళ్తూ ఉంటాడు లంచం పుచ్చుకోకుండా మంచిగా పనిచేసేవాడు సైకిల్ మీద వెళ్తూ ఉంటాడు ఈ కారులో ఉన్నవాడు సైకిల్ మీద వెళ్ళేవాడిని చూపించి చూడడం వాడు వాడు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు యూస్లెస్తో లంచం పుచ్చుకోడు చూడు సైకి ఎండలో సైకిల్ మీద పోతున్నాడు వాడు ఏడుపు ముఖం వాడి చూడు వాడి బతుకు ఎలా ఉందో తపస్వి అంటే దుఃఖితుడు అని అర్థం తపస్సు చేసేవాడు కదా తపస్సు చేయడం అంటే కూడా దుఃఖమైన కదా కాబట్టి తప తపస్వి ఏడుపు ముఖం పెట్టుకుని ఉంటాడు ఎప్పుడో సైకిల్ మీద వెళ్తున్నాడు నేను ఇచ్చిన లంచం తీసుకుని నా పని చేసి పెట్టుకుంటే కారులో వెళ్ళి ఉండేవాడు ఎందుకు పొరగానే దద్దమ్మా అని వాళ్ళని నిరసిస్తారు వీళ్ళు నన్నేం చేస్తారు కిమేతే కనిష్యంతి తపస్థినహ ఈ యూస్లెస్ ఫెలో ధర్మం ఉంటూ ఉంటారు వీళ్ళు నన్నేం చేయగలుగుతారు సర్వత అపి నాస్తిమత్తుల నాతో సమానమైన వాడు అసలు ఏ ఏ విషయంలో చూసుకున్నా అంగబలంలో కానీ అర్థబలంలో కానీ భోగాలలో కానీ ఏ విధంగా చూసినా నాతో సమానమైనటువంటి రౌడి ఈ హైదరాబాదులోనే ఉన్నాడా లేడు ఇలా మాట్లాడిందో ఉంటారు మనకి అలవాటు మనకు కనపడుతూనే ఉంటాను అని వాళ్ళు అని శంకరుడు ఆ శ్లోకాన్ని శ్రీకృష్ణుడు చెప్పిందాన్ని మరికొంచానికి మసాలా యాడ్ చేశాయని చెప్పి ఆ మసాలాకి పోపు పెట్టి నేను చెప్తాను ఓకే మీకు తాత్పర్యం వచ్చింది కదా నాతో సమానమైన వాడు ఎవడూ లేడు ఎందుకో తెలుస్తున్నాను ఈశ్వరోహం ఐఎమ్ ది పాస్ ఐఎం ది పాస్ అహం భోగి నేను భోగములనే నా దగ్గర ఉంది మంచి కార్ ఎవరి దగ్గర ఉండాలి మన దగ్గర ఉండాలి పెరారీ ఎవరి దగ్గర ఉండాలి మన దగ్గర ఉండాలి కార్ ఎవరి దగ్గర ఉండాలి మన మన దగ్గర బంగారం అంటూ ఉండాలి మెజారిటీజీలు బ్యాంక్ లాకర్లు స్టాక్లు ఇవి అవి మనం ఇదంతా కూడా పోగేసి ఉండాలి అహం భోగి అంతేకాదు సర్వప్రకారేణోహం నేను అన్ని విధాల అకామిస్టులు నేను జీవితంలో విజయాన్ని సాధించినటువంటి వాడు మునగాడ మునగాళ్లకు మునగాడు నేను మునగాళ్ళు మునగాడు అంటే వాడేవడం నేను మునగాళ్లకు మునగాడు సిద్ధు ఎందుకో తెలుసుకున్నాండి సంపన్న పుత్రై పౌత్రై నృభి ఎల్లో ఏంటో పుత్రులు పౌత్రులు అంటే కొడుకుల కొడుకులు నత్రు ఆ దౌహిత్రుడు ఓహో నత్రుడు అంటే దౌహిత్రుడు నాకు నేను ఇందాక చెప్పాను ఆ ఇద్దరు కొడుకులు కూతుళ్ళు వాళ్ళందరినీ బిజినెస్ లో పెట్టేశాను కూతురు పెళ్లిళ్ళు చేసేశాను కొడుకులకు కూడా పెద్ద పెద్ద ఫ్యామిలీస్ నుంచి పెళ్లిళ్ళు చేశాం ఎలాంటి పెళ్లిళ్ళు అంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లి చేశాం నిజం అలాంటి పెళ్లిళ్ళు ఏమో చేస్తూ ఉంటారు ఈ మాఫియా పీపుల్ అందరూ మైనింగ్ మాఫియాలు వీళ్ళందరూ ఉన్నారు కదా పెరుగుతుంది ఇలా కోర్టు ఖర్చు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తాం అలా పెళ్లి చేస్తాం వాళ్ళందరూ కూడా బిజినెస్ చేసుకుంటాం నేను పెద్ద సామ్రాజ్యం విస్తరించాను బిజినెస్ సామ్రాజ్యం వాళ్ళకి బంధు వాళ్ళందరూ చేసుకుంటున్నారు కొడుకులకు కొడుకులు ఇచ్చిన సంతానం వాళ్ళందరూ పైకి వస్తున్నారు మళ్ళీ కూతుళ్ళకు కూడా సంతానం కలిగింది వాళ్ళందరికీ కూడా నేను సంపదలు ఇస్తున్నాను నా అంత మునగాడు ఇంకా మునగాళ్లకు మునగాళ్ కేవలం మాను సోహం నేను మామూలు మనుషులు కాదండో మామూలుగా అందరు మనుషులు ఉన్నారు చూసారా ఈ అలగా జనం అలగా జనం అంటారు అవి అలగా కాదు నేను సిద్ధ సిద్ధమానుషుడను ఓకే బలవాన్ బలవంతుడను సుఖీ చ నేను సుఖమును అనుభవించి వాడను కూడా నేనే మరి ఈ మిగతా వాళ్ళందరూ మేతా వాళ్ళందరూ యూస్లెస్ ఫెలో వాళ్ళు ఉంటే ఈ భూమికి బతి ఉండడమే బరువు వాళ్ళు భూ అపరి అన్యేతూ భూమి భారాయ అవతీర్ణాహ వీళ్ళందరూ ఈ భూమికి బరువు వీళ్ళందరూ అనవసరం ఇప్పుడు ఇక్కడ ఈ స్లమ్ ఏదైనా ఉందనుకోండి ఈ స్లమ్లందరినీ కూడా డిమాలిష్ చేసేసి జనాలందరినీ కూడా ఊరుబైతే అడవిలో దించేసి చక్కగా వస్తే ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ కట్టచ్చు మనం అని వీళ్ళు ప్లాన్ చేస్తారు అలాగే మరి వీళ్ళందరూ ఏమైపోతారు వాళ్ళు అలాగే జనం యూస్లెస్ ఫెలో స్టే ఏదో ఒకటి అవుతారు వాళ్ళ గురించి అసలు ఆలోచన ఎందుకు అంటాడు వీళ్ళు వీళ్ళు అసలు భూమికి బరువు వీళ్ళందరినీ ఇప్పుడు మద్దతు అయిపోయినా కూడా నష్టమే they are useless they they never even exist on this <speaking in foreign language> earth ani meedi chepthi ye asuru allahu ta'ala isse man lo sloga bolnavo asavumaya hashatruhu ani ye chaaparanapi ishvaro aham bhovi siddhoham balavan stuti ఒకప్పుడు ఈ మాఫియా వాళ్ళు లంచాల లంచబంధులు లేకపోతే ఈ క్రిమినల్స్ వాళ్ళు మాత్రమే అసురులని మీరు అనుకోకూడదు ఒకప్పుడు మామూలుగా వేషం కట్టుబొట్టు గుట్టు చాలా పకడ్బందీగా పెట్టి మేము దేవుడి దేవుడికి మా అంతటి భక్తులు ఇంకెవాళ్ళు లేరు అని మనకి గొప్పలు చెప్పుకునేటువంటి ఈ భక్తాగ్రేసర్లలో కూడా అసురులు మీకు కనబడతారు ఇప్పుడు తపస్సులు చేసి దేవుడించి తపస్సు చేసిన వాళ్ళు మన కథల్లో ఎంతమంది అసురులు ఉన్నారు హిరణ్యకృష్ణుడు తపస్సుతో హిరణ్యాత్ముడు తపస్సుతో రావణాసురుడు తపస్సుతో పెద్ద పెద్ద తపస్సులు తపస్సులు వ్రతాలు యజ్ఞాలు యాగాలన్నీ చేసాగా లేదు మరి వీళ్ళందరూ అసురులే కదా అటువంటి అసురులు అసురులంటే ఇంతవరకు నేను చెప్పింది మర్డరర్స్ మాఫియా పీపుల్ క్రిమినల్ గ్యాంగ్స్ స్మగ్లర్స్ రౌడీస్ గోండాస్ వీళ్ళు అసురులు అన్నట్టుగా చెప్పారు అది కరెక్ట్ ఇప్పుడు ఇంకో ఇంకో రకమైన అసురులు వీళ్ళు ఏమిటంటే చాలా చిత్రంగా ఉంటారు ఈ అసురులు వీడి దేవుడి పేరుతోటి వీళ్ళు వేసే వేషాలు వీళ్ళు చేసే అల్లది సొంతరిధనము హద్దులను దాటి ఉంటుంది వీళ్ళు దేవుడి పేరుతో చేసేటువంటి అన్యాయాలు మోసాలు వేషాలు హద్దులు దాటి అది ఈ శ్లోకంలో వస్తారు అవి కూడా అసురులలో పడతారు అడ్జోభిజనవానస్మి మోన్యోస్ సదృశోమయా యక్ష్యే దాస్యా మోదిష్యే నిత్యజ్ఞానవిమోహితా ఈ అసురులు అజ్ఞానం యొక్క వ్యామోహము ముందు వెళ్ళి ఉంటారు అజ్ఞానం యొక్క వ్యామోహము ఎలా ఉంటుందంటే ఒక కోటి రూపాయలతో ఒక బ్యాగ్ నెక్లెస్ కాసుల పేరు తయారు చేసి వజ్రాలు వైఢూర్యాలు దానికి ఒదిగి కాసుల పేరు ఒకటి తయారు చేసి దేవుడు మెడలో వేసేస్తే ఆ కాసుల పేరు దేవాలయంలో మనకి దేవుడు మనకి వశం అయిపోతాడు అనుకుంటే అవునండి మీరు అలా చేస్తే చాలా బాగుంటుందని వీళ్ళకి సలహా చెప్తే కొంత రుక్విగ్గణం కూడా ఉంటుంది వీళ్ళకి తోడుగా ఎవడో స్వామియో లేకపోతే ఇద్దరు గురి చాలా మంచి ఐడియా అండి మీకు దేవుడు అలా చేయక సలహా చెప్తారు వీళ్ళందరూ కూడా అజ్ఞాన వ్యామోహము నేను కొంచెం ఓపెన్గా చెప్పచ్చు సార్ కదా నేను పిచ్చివాడే వాళ్ళకి ఎందుకంటే కడుపులో దాచుకోవడం చేత కాదు ఎంత మాట ఉంటే ఎంత మాట పైకానేయటమే అలవాటు సో దానివల్ల ఏమవుతుందంటే కొంతమందికి నచ్చదు అయ్యో పాప వాళ్ళ మనస్సు కష్టపెట్టే నేను నేను ఐమి వెరీ సెన్సిటివ్ కలుస్తాను ఎవరి మనస్సు కష్టపెట్టడానికి అభిప్రాయం కాదు వ్యక్తిగతంగా నన్ను కలిసినప్పుడు నేను చాలా ప్రేమగా మాట్లాడతాను నా దగ్గరికి సాక్షాత్తు బిన్ లాడ్ అని వాడు వచ్చినా కూడా నేను అయ్యా రెండు పుష్కణ్ణి ప్రేమగానే మాట్లాడి పంపిస్తా కానీ పాఠం చెప్పేప్పుడు మాత్రం ఓపెన్గా దాపరికం లేకుండా చెప్పి అలవాటు ఇది ఒక సమస్య ఇది ఒక లక్షణం నాకున్న లక్షణం నేను మీ ముందు మనవి చేసుకుంటున్నా రెండవ లక్షణం ఏమిటంటే అక్కడ శ్రీకృష్ణుడి దర్శనలో శ్రీకృష్ణుడి అభిప్రాయం ఉంది అని నాకు అనిపిస్తుంది ఆయన హృదయాన్ని చదువుతాను నేను నేను శ్లోకాన్ని చదువు శ్లోకాన్ని చదవడం పెద్ద పనే ఉంది నేను సంస్కృతం చదువుకున్నవాడిని నాకు శ్లోకం చదివితే తెలుగులో రాసిన వాక్యాలు చదివినట్టుగానే న్యూస్ పేపర్ చదివినట్టుగానే ఉంటుంది భాష సమస్య లేదు కాబట్టి శ్లోకాన్ని చదవడం అదో పని కాదా చూడగానే శ్లోకాన్ని చదవడం అయిపోతుంది పైగా స్వీట్ రీడింగ్ నాకు అలవాటు అలా అయిపోయింది శ్లోకం చదవడం అయిపోతుంది ఆ చదివేషాన్ని నాకు అర్థమైపోయింది కానీ శ్రీకృష్ణుడి హృదయాన్ని మనం చదవాలి శంకర భగవత్స్వాముల యొక్క హృదయాన్ని మనం చదవాలి అని ఒక పాయింట్ తర్వాత సమకాలీన సమాజ జీవనంలో ఇక్కడ భగవద్గీత యొక్క ప్రిన్సిపల్స్ని అప్లై చేయడం కోసం మనం ఈ పుస్తకాన్ని అధ్యయనం చేస్తున్నాం ఏదో పురాణ కాలక్షేమం కోసం ఇక్కడ మనం చేరలేదు అని కూడా నాకు ఒక దృఢమైన అభిప్రాయం ఈ కారణాల చేత నేను కొంచెం తెగించి చెప్తూ ఉంటాను మీకు సో ఈ వీళ్ళు ఈ అసురులు చాలా చిత్రమైన అసురులు ఈ ప్రిన్సిపుల్ని కనుక మీరు ఈ శ్లోకాన్ని తీసుకెళ్ళి మీరు ఈ శ్లోకంలోనే నాలెడ్జ్తో కొంతమందిని చూసినట్లయితే పెద్ద పెద్ద ధర్మాధికారులు మతాధికారులు మఠాధికారులు అందరూ కూడా అసురులుగా బయటపడతారు ఈ అధ్యాయం చాలా డేంజర్ అధ్యాయం ఈ పలహారోధ్యాయం నేను ఈ మాట మీకు ఇంతకుముందు మనం దీంట్లో చెప్పినటువంటి ప్రిన్సిపుల్స్ అప్లై చేస్తే నిగ్గుదేలి పవిత్రుడుగా బయటపడడం చాలా కష్టమవుతుంది అంటే దాన్ని బట్టి మనకి తెలుస్తుంది మన జీవితము మన సమాజ జీవితము లౌకిక జీవితము మాత్రమే కాక మతపరమైన జీవితము కూడా ఎంత శాస్త్రానికి దూరంగా వెళ్ళిపోయింది అజ్ఞానం యొక్క వ్యామోహము మన పూజలలో మన శిస్త మన గోళ్లలో గోపురాలలో మన మఠాలలో మన ఆశ్రమాలలో ఈ అజ్ఞానం యొక్క వ్యామోహము ఎంత లోతుగా చొచ్చుకుపోయింది అన్నది మీరు దీంట్లో దర్శించవచ్చును ఇప్పుడు మీకు సమాజంలో దేవాలయాల వ్యవహారం చాలా ఉంది కదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఈ దేవాలయాలన్నింటిలో కూడా బంగారము ఎడల వాళ్ళు చూపించేటువంటి వ్యామోహం అంటే పైన పైన గోపురానికి బంగారం తాపడం వేసేస్తాను తర్వాత లోపల గోడకి బంగారం పెట్టేస్తాను గోడకి బంగారం గోడకి బంగారం పెట్టేస్తే మనందరం గొప్పవాళ్ళం అనుకుంటాము తర్వాత ఏమో దేవుడికి బంగారం దిగేసేస్తాను ఒక కోటి రూపాయలు పెట్టేసి నెక్లెస్ వేసేస్తాను దేవుడికి అమ్మవారికి బంగారపు తలాటాలి తలాటే పర్వాలేదు కిరీటం పెట్టేస్తాను అమ్మవారికి అయ్యవారికి బంగారం కిరీటం పెట్టేస్తాను దీని వజ్రదాల వైవిధ్యాలతో మాలలు చేయించి పెట్టేస్తాము దేవుడికి ఆ వజ్రాలు మాలలు పెట్టేసి ఆ దేవుణ్ణి ఇటీవత ఉరేగిస్తాము అని చేసేటువంటి ఈ బంగారము వజ్రాలు ఆభరణాలు ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో జరుగుతున్న వ్యవస్థ అంతా కూడా అజ్ఞానం యొక్క వ్యామోహం అని చెప్పుడంలో నాకు ఎట్టి సందేహము లేదు ఇట్ లైక్ అజ్ఞాన విమోహిత వాడు అంటాడు నేను ధనవంతుడను అంటాడు అంతకంటే అజ్ఞానం వ్యామోహం ఏమీ ఉండదు ఎందుకంటే ధనము ఎవరిది కాదు ధనమంతా కూడా ఈశ్వరుడిదే మనం ఎవరిది కాదు ధనం ఇసక మాఫియా అంటారు ఇసుక ఎక్కడి నుంచి వచ్చిందో నది పట్టుకొచ్చింది ఇసుక నది రాళ్ళది పోగేసి వాటిని పౌడర్ చేసి ఇసుక తయారు చేసి దాన్ని అంతని ట్రాన్స్పోర్ట్ చేసి మనకి పట్టుకొచ్చింది దాన్ని మీరు మాఫియా కింద ఇసుక మాఫియా అంటారు నేను ఆ ఇసుక మాఫియాలో డబ్బు సంపాదించి నా అంత మనగా లేదంట ఇసక దేవుడు సొమ్ము కాదు మంది కాదు ఇష్ట ప్రకృతి యొక్క సంపద ఇసక ఇసుకలో ఇంత ధనం ఉందని నేను ఎప్పుడు ఇవ్వచ్చా ఇసుక కూడా ధనమే ఆశ్చర్య వేస్తుంది మీరు ఎప్పుడైనా సహారా డిసప్ట్ గురించి ఏమైనా కొంత అధ్యయనం చేశారా సహారా డిసప్ట్ అని అత్యంత భయంకరమైనటువంటి ఎడారి దాంట్లో ప్రయాణం చేయాలంటే బతికి బయట కొడతానంటే కూడా కష్టం అలాంటి ఎడారి ఆ ఎడారి దేశాలు కొన్ని ఉన్నాయి మాలి నైజర్ మొదలైన దేశాలు ఛాద్ మిద్య కూడా దానికి వాటిల్లో ఈ ఫ్రెంచి వాళ్ళు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకున్నట్టుగా ఫ్రెంచి వాళ్ళు ఆక్రమించి రాజ్యాలు చేసేవారు నేను అడిగానే వాళ్ళను ఏమంటే ఫ్రెంచ్ వాళ్ళకి ఆక్రమించడానికి ఈ ఎడారి తప్ప ఇంకేదీ దొరకలేదు అంటే నాకు వాళ్ళు చెప్పారు మీరు పొరపడ్డారండి సహారా డిజర్ట్లో యురేనియం స్మేల్ వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నాయి ఫ్రెంచి ఇది న్యూక్లియర్ పవర్ ఫ్రెంచ్ వాళ్ళు న్యూక్లియర్ ఎక్స్పోర్టర్స్ కూడా వాళ్ళకు యురేనియం అంతా కూడా వాళ్ళు ఈ కాలనైజ్ చేసిన కంట్రీస్ నుంచి పట్టుకొచ్చారు అక్కడ ఉండే యురేనియం కోసమే వీళ్ళు మాలి ఛార్ద్ మొదలైన దేశాలను ఆక్రమించి అక్కడ కలోనియల్ విధంగా వాళ్ళ సామ్రాజ్యాలు నడిపించారు ఫ్రెంచి వాళ్ళు వాళ్ళు ఎడార్ దేశం అనే అక్కడ వాళ్ళ సంపద ఉన్నది ఈ ఖనిజ సంపద చాలా గలదు సో ఈ విధంగా ఈ ప్రకృతిలో చాలా గొప్ప సంపద గలదు ఆ సంపద అంతా కూడా ఈశ్వరుని యొక్క సంపద దాంట్లో ఓ భాగం మనకి లభించింది మనం లభించింది దాంతో మనం అసభ్యంగా ఉండవచ్చు అంతేకాని నేనే ధనమం చూడను అని చెప్పేటువంటి హక్కు ఎవరికీ లేదు ఇప్పుడు ఇప్పుడు లక్ష్మీపతి అంటే ఎవరు విష్ణువే లక్ష్మీపతి నేను కూడా లక్ష్మీపతి అని ఎవరు కొడితే వాడు అన్నాడంటే ఆ రహస్యం తెలియదు వీళ్ళు ఎవరనుకుంటారంటే లక్ష్మీపతి అంటే లక్ష్మీ ఒక లేడీకి మూడానుకుంటారు దట్ ఈస్ నాట్ ది కేస్ దేవుడికి పెళ్లిళ్ళు ఎవరు ఉంటాయండి ఏమైనా అర్థం ఉండదు అంటే సో లక్ష్మీపతి అంటే అర్థం ఏంటంటే లక్ష్మి అమ్మాయిని చూసి ఇవి అలా బాగుంది అమ్మాయి పెళ్లి చేసుకుంటే సుఖంగా ఉంటుంది అని నచ్చి పెళ్లి చేస్తున్నాడని అదే మీరు అనుకుంటున్నారు అలా అయ్యో అలా కాదండి బాబు మరి ఏమిటి లక్ష్మి అంటే ఈ సృష్టిలో ఉండే సంపదకు లక్ష్మి అని పేరు దానికి ప్రభువు ఎవరు అంటే విష్ణువు అంతే తప్ప ఒకసారి అందంగా ఉన్నటువంటి అమ్మాయిని చూసి పెళ్ళి ఆగాడు లక్ష్మి ఆవిడ పేరు లక్ష్మి అని కాదు కాబట్టి నేను ధనవంతుడను అనే హక్కు ఎవరికి లేదు అలా ఎవడైతే అంటున్నాడో వాడో అసురుడు తర్వాత అధిజనవానస్మి మేము చాలా ఉత్తమ వంశంలో పుట్టాము అని కొంతమంది అంటాం కుల కులము దృష్టి వంశము దృష్టి అక్కడ కులాలు అనేక కులాలు ఉన్నాయనుకోండి అనేక కులాలుంటే మేము చాలా ఉత్తమ కులల్లో పుట్టినాము అని అన్నాం ఒకప్పుడు బ్రాహ్మణులు అనే వారి మాట తర్వాత సమాజ జీవనంలో వచ్చిన మార్పులను గమనించి బ్రాహ్మణులు అన్నం మానేశారు వాళ్ళు మొత్తం ప్రపంచం అంతా కూడా చల్లా వాళ్ళు ఏదో ఉద్యోగాలు చేసుకుంటాం ఏదో బట్ వాళ్ళు మేము ఉత్తమ కులం వాళ్ళమని అన్నం మానేశారు ఒకవేళ అన్న రహస్యంగా లోపలెక్కడో అంటారు తప్ప బయటకు అనుకోండి మామూలుగా ఏదో మఠంలోనో పీఠంలోనో కూర్చుని ఎవళ్ళు లేకుండా ఉన్నారని చూసుకుని అప్పుడు అన్నాం అలా చేస్తూ ఉంటారు బయటకు మాత్రం ఏదో పాలిటికల్గా ఏదో మాట్లాడతారు ఈ మధ్య కాలంలో తర్వాతి కాలంలో వచ్చిన మార్పు ఏమిటంటే మిగతా కులాల వాళ్ళు అంటే కమ్మ రెడ్డి ఇలాంటి కులాల వాళ్ళు మాది గొప్ప కులము అని అంటాం అలా మొదలైంది తమిళనాడులో మొదలు ఆర్ట్స్ ఇలాంటి కులాలు వాళ్ళది మాది గొప్ప కులము ఇక ఉత్తరప్రదేశ్లో అయితే యాదవా అనే గొప్ప కులము మిగతా కులాలని ఎందుకు కొరగాని కులాలే ఆ స్థావు హే మైతులు ఫలానా ఫలానా యాదవ అని పెడతారు అని అది ఆ కులము కులముల యొక్క అహంకారం కుల అహంకారం అది అసూర లక్షణం తర్వాత ఉన్నవాళ్ళు అందరూ బ్రాహ్మణులే అనుకోండి ఆ సమాజ సమావేశంలో అందరూ బ్రాహ్మణులే ఉన్నారనుకోండి అక్కడ నేను గొప్ప బ్రాహ్మణుని అన్నా మీరు అందరూ బ్రాహ్మణులే కాబట్టి అక్కడ ఏమంటాడంటే బ్రాహ్మణములలో కల్లా మా వంశము గొప్ప వంశము అంటాడు చూశాడు మేము భారద్వాజ సగోత్రం వాళ్ళము అంటాడు ఈ భారద్వాజ భారద్వాజ మహర్షి ఈ మేనతో కొడుక మేనమో కొడుక అన్నట్టుగా మాట్లాడతాడు అంత అహంకారము అంత అజ్ఞానము ఏదో పేరు ఇప్పుడు భారద్వాజ సగోత్రము అంటే నువ్వు ఎవరో చెప్పిన పేరు పట్టుకొచ్చి నువ్వు గొప్పగా చెప్పుకొంచున్నావు నువ్వే భరద్వాజండి నువ్వు చూడలేదు వాడే మేనత్ కొడుకు కాదు మేనమావ కొడుకు కాదు ఏదో అంటుంటే అందరూ అంటుంటే కాబోసు అనుకొని నువ్వు అన్నావు అంతకంటే భరద్వాజ శబ్దానికి అర్థం కూడా తెలియదు ఎందుకంటే భారద్వాజ మోత్రులు అని గొప్పలు చెప్పడమే తప్ప భరద్వాజానికి అర్థం ఏంటో చెప్పు అది కూడా తెలియదు అలా ఉంటారు మేము గొప్ప కులము వాళ్ళము గొప్ప వంశము వాళ్ళము అని గొప్పలు చెప్తూ ఉంటారు అలా చెప్పిన వాళ్ళందరూ కూడా అశువులు అయిపోతారు